ఎరుకైన భూతములా వెరుగుము ఆకశము ఘాటు ఇంగిలము నీళ్లు నిరవంద నేలయని నేనిరిగిన పద్ధతిని నీ విరిగించినాను ముజ్జగములయ్యను వీట్లతోనూ పరిపూర్ణ ముందు కనపడుచు తమకు తామే మరికాన రావిట్టి మార్గములు కల వీటిగించినాను ముజ్జగములయ్యే విట్లతో